బ్రహ్మ బ్రహ్మణ శృణ్వన్మోతిదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా సహనా వహనో భునత్తు సహ వీర్యకరవై ధీతమస్ విద్విషావై శాంతి శాంతి శాంతి భూరిత ప్రతిష్ట భువ ఇది వాయ సువర్ధ్యాది మహితి బ్రహ్మణి భాష్యం एवं okay ం వివాన్ अधिष्ठाता మూర్ధనో వినిష్క్రమ్య అధిష్టాత భూరితి వ్యాహృతి మహతో బ్రహ్మణ అంగభూత తస్మిన్నగ్నౌ ప్రతిష్టతి అగ్న్యాత్మనా ఇమం లోకం వ్యాప్నతీత్యర్థ వ్యపోహ్య శీర్షకపా ఈ బ్రహ్మరంధ్రము ఈ రెండు కపాలములు ఒక చోటకి చోట ఉంటుంది సో ఈ బ్రహ్మవేత్త మరణించిన సమయంలో ఇక్కడి పైకి వెళ్ళిపోతాడు వెళ్ళిపో పైకి వెళ్ళిపోతాడు అంటే గమనాగమనములు అనేవి బ్రహ్మజ్ఞానికి ఉండవు ఉపాసకుడికి ఇంకా జీవత్వాంశము మిగిలి ఉన్నవాడికి పుణ్యలోకాలకి వెళ్తాడు అక్కడ పుణ్యాన్ని అనుభవించి ఆ పుణ్య భోగాలనే సుఖాలను అనుభవించి బ్రహ్మలోకంలో అక్కడ బ్రహ్మగార తత్వము సేను ఉపదేశం చేస్తారు ఆ ఉపదేశించేతను బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ తర్వాత బ్రహ్మగారితో పాటుగా ముక్తుడు జీవన్ ముక్తుడైపోతాడు ముక్తుడైపోతాడు మోక్షాన్ని పొందుతాడు మోక్షాన్ని పొందుతాడంటే ఈశ్వరుడు అయిపోతాడు ఇంకా జన్మ ఉండవు అది వ్యవస్థ సో ఆ పరిస్థితిని వర్ణిస్తున్నారు ఉపాసకుడైతే పుణ్యలోకాలకి వెళ్తాడు బ్రహ్మజ్ఞానైతే బ్రహ్మ అక్కడికక్కడే జీవించి ఉండగానే ముక్తుడై ఉంటాడు బ్రహ్మరూపుడై ఉంటాడు ఎక్కడికి వెళ్ళడం రావడం ఉండదు ఇప్పుడు ఘటాకాశం ఉందనుకోండి ఇగో నేను ఇక్కడి నుంచి ఘటన తోటి తాదాత్మ్యాన్ని చెంది ఉందనుకోండి ఘటాకాశం ఇప్పుడు ఈ ఘటాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అమెరికాలో పెట్టారనుకోండి ఆ ఘటాకాశం అనుకుంటుంది నేను అమెరికా వెళ్ళాను అనుకోండి అమెరికా తీసుకెళ్లి ఘటాన్ని తీసుకెళ్లి డెస్క్ కింద పెట్టామనుకోండి ఆ ఘటాకాశం ఏమనుకుంటుందంటే నేను అమెరికా వచ్చానని పేరే కానీ ఈ డెస్క్ కింద కూర్చున్నాను ఏమీ చూడనే లేదు అని అనుకోండి ఘటాకాశం అను ఘటంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నప్పుడు ఘటంతో తాదాత్మ్యం లేకుండా మహాకాశంతో కలిసిపోయింది అనుకోండి ఆ జ్ఞానం తొలగి ఇప్పుడు దానికి ఇంకా గమనాగమనాలు ఉండవు ఆకాశానికి గమనాగమనాలు ఏమి ఘట ఆకాశానికి గమనాగమనాలు ఉంటాయి కానీ ఘట పరిచ్ఛిన్నంగా అజ్ఞానం చేత కల్పితమైన ఆకాశానికి వెళ్ళటం దాటం ఉంటుంది తప్పిస్తే తాదా మహాకాశంలో కలిసిపోయిన దానికి ఏమీ ఉండదు అదేవిధంగా ఈ సోకాళ్ జీవుడు కూడా పరబ్రహ్మయ్య విలీనుడై ఆత్మరూపుడై సర్వ జగద్ ఉండిపోతాడు అదే ఎలా చెప్తున్నారంటే వాడు ఈ భూలోకమునంతను వ్యాపించి అగ్ని రూపుడే ఉండిపోతాడు సో తయా ఈ నాడీ ద్వారా సుషుమ్నాడీ ద్వారా ఏవం ఈ విధముగా విద్వాన్ అంటే జ్ఞాని ఎటువంటి జ్ఞాని మనోమయ ఆత్మదర్శి ఇప్పుడు మనస్సు మనస్సులో రెండు అంశాలున్నాయి ఒక ఒక అంశం నెక్లెస్ లాగే నెక్లెస్లో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి నామరూపాలు ఫ్యాషన్ రెండోది బంగారం మీరు ఎటు చూస్తారు ఎటు మొగ్గు చూపిస్తారు బంగారం వైపు మొగ్గు చూపిస్తే బంగారపు షాపు వాడికి మీకు తేడా ఏం లేదు నామరూపాలు ఫ్యాషన్ వైపు మొగ్గు చూపిస్తే యూ బికెమ్ ది కస్టమర్స్ పర్హిం సో అదేవిధంగా మనస్సు ఉన్నది మనస్సులో అనేక అనుభవాలు కలుగుతూ ఎక్స్పీరియన్స్లు కలుగుతూ ఉంటాయి ప్రతి ఎక్స్పీరియన్స్లో రెండు అంశాలు ఉంటాయి ఒకటి ఎక్స్పీరియన్స్ రెండోది ఎక్స్పీరియన్సా దృశ్యము దృక్ దృక్కు లేదే దృశ్యం ఉండదు కానీ దృశ్యం లేకున్నా దృక్కు నిలిచే ఉంటాడు సో ఎక్స్పీరియన్స్ని బంద్ చేసినా దృక్కు నిలిచి ఉంటాడు దృక్కు లేకుంటే మాత్రం దృశ్యం అనేది ఉండదు సో దృక్ దృశ్యము మీరు మధ్యలో జంక్షన్లో నిలపడున్నారు దృశ్యమునందు మనస్సుని మీరు నిలిపారనుకోండి ప్రాపంచిక వాసనల వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు దృశ్యం అంటే నామరూపాత్మకంగా ఉంటుంది అటువైపు వెళ్తే అదే సంసారం అలా కాకుండా దృక్స్వరూపునిగా నిలిచి ఉన్నారనుకోండి మీరు అప్పుడే బ్రహ్మస్వరు కాబట్టి మనోమయ ఆత్మదర్శి సో మనస్సు అంటే ఆత్మస్వరూపమే అని ది సైలెన్స్ ఆఫ్ ది మైండ్ ఈజ్ నన్ అదర్ దాన్ ది సో అటువంటి మనోరూపంగా మానసికములైనటువంటి ప్రత్యయాల రూపంగా ప్రకటమవుతూ ఉండే ఏ సచ్చిదాత్మ చైతన్యము కలదో దానియందు నిలిచి ఉంటాడు ఆయన బ్రహ్మజ్ఞాని సో అటువంటి మనోమయ ఆత్మదర్శి మూర్ధ వినిష్క్రమ్య ఈ నాడీ మార్గం ఉండగా పైకి దేహత్యాగం చేసి దేహత్యాగం చేసినప్పుడు పరిస్థితిని వర్ణిస్తున్నారు చేసి ఎక్కడికి వెళ్తాడు స్వర్గానికి వెళ్తాడా ఎక్కడికి వెళ్తాడంటే అక్కడికి వెళ్ళడం ఇక్కడే బ్రహ్మాండంలో కలిసిపోతాడు ఎలా ఆ కలిసిపోయి దాన్నే నాలుగు రకాలుగా వర్ణించారు భూ ఇది అగ్నౌ ప్రతి భువ ఇది వాయౌ సువ ఇది ఆదిత్యే మహహ ఇది బ్రహ్మణే ఈ బ్రహ్మాండ రూపంగా పరమేశ్వరుడు ఉన్నాడు బ్రహ్మాండాన్ని మళ్ళీ మూడు విభాగాలు చేయండి భూమి అంతరిక్షము సువర్లోకము అదే ద్యులోకము త్రి సో భూ అనే వ్యాహృతి భూలోకాన్ని సూచిస్తుంది దానికి అధిష్టాత అగ్ని దేవతను సూచిస్తుంది కాబట్టి భూహు అనే వ్యాహృతి చేత బోధింపబడుతూ భూలోకానికి అధిష్టాన దేవతగా ఉండే అగ్నితోటి ఐక్యాన్ని పొందుతాడు ఇతను భూరిగ్నౌ ప్రతి అదే అంటారు సో మూర్ధన వినిష్క్రమ్య అస లోకస్ అధిష్టాత ఈ లోకమునకు అధిష్టాత అధిష్టాత అంటే సబ్స్ట్రాట సో ఎవరిది అగ్ని యహా అగ్ని ఏ అగ్ని అగ్ని భూరితి వ్యాహృతి రూప ఇటు భూ అని ద్వారా ఆ అగ్ని చేసి ఉన్నాడు సో భూ అనే వ్యాహృతి రూపంలో ఉపాసన చేయబడేటువంటి అగ్ని భూరితి వా అగ్ని అని మీరు ఉపాసన చేసి ఉన్నారు కదా సో ఆ విధంగా ఉపాసన చేయబడిన యహ అగ్ని ఏ అగ్ని గలదో ఈ అగ్ని ఏమిటిది ఇజ్ ఇట్ సంథింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది బ్రహ్మన్ నో బ్రహ్మకు అంగము సో అంగ ఆన్యన్యా దేవత ఆహ అని మీరు ఉపాసనా మార్గంలో చూశారు కదా అదే అంటారాయన బ్రహ్మణ అంగభూత బ్రహ్మకు అంటే పరమాత్మకు అంగము ఈ భూలోకము భూలోకమునకు అధిష్టాత అగ్ని అనే దేవత లోకము దేవత వ్యాహృతి మూడు అన్నీ కూడా పరమాత్మకు అంగములు సో ఎటువంటి బ్రహ్మ మహ ఇది బ్రహ్మ మహహ వ్యాహృతి చేత బోధింపబడేటువంటి బ్రహ్మకు ఈ అగ్ని అంగభూతమై ఉన్నది అటువంటి అగ్నిలో ఈయన తస్మిన్ అగ్నౌ ప్రతిష్టతి అగ్ని ఎందు పొందుతాడు ప్రతిష్ట అంటే తెలుగు ప్రతిష్ట కాదు ఇది ప్రతిష్ట తెలుగు ప్రతిష్ట అంటే ఏమిటి నేమ్ అండ్ ఫేమ్ ఇక్కడ ప్రతిష్ట అంటే అది కాదు ప్రతి టిష్టతి స్థిరముగా నిలిచి ఉంటాడు సో అదే ఇమం లోకం వ్యాప్నోతి వ్యర్థ ఈ లోకమునంతనూ అగ్ని రూపంగా వ్యాపించి ఉంటాడు లోకమంతా కూడా అగ్ని ఉందే ప్రతిష్ట అగ్ని అంటే ఎనర్జీ అండి ఎనర్జీ అందే నిలిచి ఉన్నది ఈ లోకమంతా కూడా మ్యాటర్ ఈజ్ ఆల్సో ఏ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నథింగ్ మోర్ దెన్ దాట్ కాబట్టి సర్వవ్యాపకమైన ఎనర్జీ అయిపోతుండండి ఇట్ ఈజ్ లైక్ యాటమైజింగ్ వాటర్ వాటర్ని ఇలా పైకి పోస్తే మళ్ళీ కింద పడుతుంది యాటమైజ్ అంతే మొత్తం అంతరిక్షంలో కలిసిపోతుంది సో నేను నేను నేను అని ఒక చిన్న పరిచ్ఛేదాన్ని పట్టుకుని వీడు కూర్చుంటే ఈ డిజైర్స్ అండ్ ఫియర్స్ పట్టుకుని మళ్ళీ ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహాన్ని పట్టుకుంటాడు వెళ్ళి అక్కడ ఇంకో నేను దేహాన్ని డిజైర్స్ అండ్ ఈ సంస్కారాలే దేహాన్ని నిర్మాణం చేస్తాయి ఏ సంస్కారాలు ఉంటే ఆ నిర్మాణం అవుతుంది సో ఇంటెలిజెన్స్ నుంచి మ్యాటర్ దేహం నిర్మాణం అవుతుంది సో ఆ పరిచ్ఛిన్నమైన సంస్కారాలతో ఉన్నవాడు పుణ్య పుణ్యమైతే పుణ్యానికి తగ్గట్టుగా పాపం అయితే పాపానికి తగ్గట్టుగా మిశ్రమం అయితే మిశ్రమానికి తగ్గట్టుగా ఆయా రూపాలని దేహాలని స్వీకరిస్తూ తిరుగుతూ ఉంటాడు ఆ పరిచ్ఛిన్న సంస్కారాలు లేవనుకోండి సో అది ఇప్పుడు కొవ్వొత్తు ఉందనుకోండి కొవ్వొత్తిని అది కాల కాలకుండగా అలాగే అలాగే ఇట్ ఇట్ ప్రొటెక్ట్స్ ఇట్స్ విక్ అండ్ వ్యాక్స్ విక్ అండ్ వ్యాక్స్ అంతే కదండి కొవ్వొత్తు అంటే విక్ అండ్ వ్యాక్స్ ఆ రెండింటినీ దట్ కొవ్వొత్తి ప్రొటెక్ట్ చేసుకుంటూ కూర్చుంటుంది ప్రొటెక్ట్ చేసుకుంటుంది డజంట్ వాట్టు కనుష్యూ గెట్ కనుష్యూ వ్యాక్స్ ఖర్చు అయిపోకూడదు విక్కు ఖర్చు అయిపోకూడదు అప్పుడు ఆ కొవ్వొత్తు ఏమవుతుంది ఈ గూట్లో ఉంటుంది దాటి ఈ గూట్లో కాబట్టి ఆ గూట్లో ఉంటుంది ఆ గూట్లో కాకపోతే ఆ గూట్లో ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెంట మీద పరస్తే అక్కడ ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి ల్యాండ్ ఫీల్ ఒకటి ఉంటుంది ఆ ల్యాండ్ ఫిల్ లో వరస్తే అక్కడ ఎక్కడో కూడా ఉంటుంది అలా కాకుండా సపోజ్ అది దీపం కింద మారిపోయిందనుకోండి ప్రకాశం కింద మారిపోయింది అనుకోండి దీప ప్రకాశం కింద మారిపోతే ఏమైపోతుంది కొవ్వొత్తి భూదిత్యగ్నౌ ప్రతి సర్వవ్యాపకమైన అగ్నిలో మహా అగ్నిలో ఏకమైపోతుంది అండి ద క్యాండిల్ షుడ్ నాట్ ప్రొటెక్ట్ ఇట్స్ ద వికెన్ వ్యాక్స్ ఇట్ శుడ్ నాట్ ప్రొటెక్ట్ ఇట్ శుడ్ కన్స్యూమ్ సో బై ది టైమ్ ఇట్ కన్స్యూమ్స్ ఇట్ సెల్ఫ్ అంటే వికెన్ వ్యాక్స్ ఇట్ బికమ్స్ వన్ విత్ మహాగ్ని సో భూరిత్ యౌ ప్రతి తర్వాత తువ ఇది ద్వితీయ వ్యాహృత్యాత్మని వాయ ప్రతిష్టతి थे अद विधम भुवहाने वायु भुव र्याहृति रूपना उयु भुव व्याहृति द्वारा ये वायुदेव रूपा चो अंतरक्षम व्याप्वे वायुदेवत आयुदेव अब वायुदेवत ईक्यम प्रतिष्ठती ప్రతితిష్టతి తెచ్చుకోవాలి భూరిత్యగ్నౌ ప్రతిష్ఠతి భువ ఇది వాయౌ అంటే వాయు ప్రతిష్ఠతి సువరిత్యాదిత్యే అంటే సువరిత్యాదిత్యే ప్రతిష్టతే ఆ ప్రతిష్టతి అనువర్తతే అను అంటే పక్కదాంట్లో కూడా వర్తతే అనువృత్తే వ్యాకరణ సూత్రాల్లో లాగే అనువృత్తి వస్తూ ఉంటుంది పక్కదాంట్లోకి వెళ్తూ ఉంటుంది సో పొందుతాడు వాయులో ప్రతిష్టను పొందుతాడు तरह सुहृत्यात्मी आदि सुवरि सुव अने मूडव व्याहृति रूप में उ आदि्य देवतो आदित्य देवत ऐक्यम आदि्य देवत अतम इंटरस्टेल स्पेस न्याप काूप व्यापच उठा दाँटो ऐक्यमता తర్వాత మహ ఇత్యంగిని చతుర్థవ్యాహృత్యాత్మని బ్రహ్మణి ప్రతిష్టతీతి మహ ఇది బ్రహ్మణి అని ఉంది సో మహ అనే నాలుగవ వ్యాహృతి రూపంలో ఉండే బ్రహ్మ ఈ బ్రహ్మ అంగి అంగి అంటే అంగములు కలది సో నేను అంగిని చేతులు కాళ్ళు అంగ సో మహా అన్నది అంగి ఆప్నోతి మహా ఇది ఆస ఆత్మా ఆత్మోతి మూడు వ్యాహృతులని వ్యాపించుంటుంది ఎలా వ్యాపించి మనం చూసాం కాబట్టి సో భూ భువహ మూడు లోకములను మూడు వ్యాహృతులను మూడు దేవతలను వ్యాపించి ఉండేటువంటి అంగి అంటే ది హోల్ సో అంగము ఈజ్ ఎ పార్ట్ సో ద హోల్ విచ్ ఈస్ బ్రహ్మన్ దాంట్లో వీడు మహాహ అనే యొక్క ఉపాసనా ప్రభావం చెప్పి దాంట్లో పోతాడు అంటే మొత్తం జగత్ బ్రహ్మాండ రూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మ ఎందు ఐక్యమై ఆ అఖండ సత్తారూపంగా నిలిచి ఉంటాడు తర్వాత తేషు ఆత్మభావేన స్థిత్వా అది వాటి ఎందు ఆత్మభావంతో ఉంటాడు ఆత్మ అంటే నేను అనే భావం ఇది ఒక అత్యద్భుతమైనటువంటి థీసిస్ ఒక ప్రపోజేషన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రపోజేషన్ ఇది ఎలాగంటే నిన్న మీకు బొమ్మ వేసి చూపించాను సో మానవుడు కేవలము దేహమే తాను అని అనుకుంటున్నప్పుడు జగత్తు కంటే భిన్నంగా నిలిచి ఉంటాడు వీడికంటే భిన్నంగా వీడేం నిలిచి ఉంటాడు హీఈ్ ఎ స్పెక్ ఇన్ ది హోల్ యూనివర్స్ సో వీడికంటే భిన్నంగా జగత్తు నిలిచి వన్ అగ్నిస్ట్ ది హోల్ అయిపోతుంది అప్పుడు ఆ జగత్తు భయ భయం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఓ భయం పెద్ద పర్వతం ముందు నిలబడున్నాను అనుకోండి బాబా ఈ పర్వతం నాకంటే భిన్నంగా ఉంది అంటే ఏం బొమ్మ ములుగుతుందని భయం కలుగుతూ ఉంటుంది ఒక పెద్ద సమాజం ఉందనుకోండి పది మంది ఉన్నారనుకోండి అందరూ కొత్త వాళ్ళే అనుకోండి మన వాళ్ళు కాదనుకోండి భయం వేస్తుంది అందరూ నా వాళ్ళే అంటే భయం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీ ఒకటి దెన్ ద యూనివర్స్ ఈస్ డే వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ ఎందుకంటే ఈ ఫిజికల్ బాడీలో ఏ మసాలా దినుసులు ఉన్నాయో అంటే పంచభూతాలు అవే ఎలిమెంట్స్ తోటి అవే కాన్స్టిట్యూషన్స్ తోటి యూనివర్స్ నిర్మాణమై ఉన్నాయి సో ది కాన్స్టిట్యూషన్ వైజ్ చూసుకున్నా దీనికి జగత్కి తేడా తర్వాత పొని ఇదో చోట పడి ఉంది జగత్ ఇంకో చోట పడి ఉంది అంటే అలా కాదు ఇట్ ఈజ్ ఇండీడ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది యూనివర్స్ సపోజ్ యూనివర్స్ లేదనుకోండి ఇది ఉండదు ఈ దేహం ఉండదు కాబట్టి సో ది బాడీ ఈజ్ బికాజ్ ద యూనివర్స్ ఈజ్ తర్వాత యూనివర్స్ ఉంది అని మనకి ఎలా తెలిసింది ఇంద్రియాలతో దర్శించి మనస్సుతో తెలుసుకుంటున్నాము అదేవిధంగా ఈ దేహము అనేది ఎలా అవగతకు అవగతమవుతోన్నది ఇది కూడా ఇంద్రియముల చేత దర్శించటం మనస్సుతో ఆలోచించి తెలుసుకుంటూ ఉండటం కాబట్టి దేహములే దేహము జగత్తు రెండు వేరువేరుగా ఉన్నాయని మనస్సు చేత నిర్మాణము చేయబడినటువంటి ఒక భేద కల్పన మాత్రమే తప్పించి వాస్తవంగా రెండు ఒకటే అంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే ఏ గివిన్ పర్సన్ హ్యాస్ టూ బాడీస్ రెండు బాడీస్ ఉంటాయి వాడికి ఒకటి ఫిజికల్ బాడీ ఓన్ బాడీ ఇది సోకాల్డ్ ఓన్ బాడీ ఇది కాక రెండవది ఇంకో బాడీ కూడా ఉంటుంది వాడు కేవలం ఫ్యామిలీకే పరిమితమై ఉన్నాడు అనుకోండి సో ఈ రెండవ బాడీ ఇట్ ఇంక్లూడ్స్ ది ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అంతా రెండవ బాడీ ఆ ఫ్యామిలీలో ఎవళ్ళకి సుఖం కలిగినా తనకు ఆనందమే ఎవళ్ళకి దుఃఖం కలిగినా తనకు దుఃఖమే అలా కాకుండా మొత్తం కంట్రీకి అంతకీ పరిమితమై ఉందని ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడంటే మంచి కన్సైన్షస్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడంటే దేశంలో ఏ భాగంలో కరువు వచ్చినా లేకపోతే ఇబ్బంది కలిగినా అది తన పూచీగానే తీసుకుంటాడు తన రెస్పాన్సిబిలిటీగానే తీసుకుంటాడు ఇట్ ఈజ్ మైఓన్ ప్రాబ్లం ఎక్కడ అభివృద్ధి ఉన్నా ఇట్ ఈజ్ మైఓన్ సో హీ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ది ఎంటైర్ కంట్రీ సో ఆత్మజ్ఞాన విషయంలో ఒక ఫిజికల్ బాడీ ఉన్నది ఒక యూనివర్సల్ బాడీ ఉన్నది యూనివర్సల్ బాడీకే హిరణ్య సో ఇప్పుడు మీరు గమనించండి ఎ సెల్ ఇన్ దిస్ బాడీ అండ్ ది టోటల్ బాడీ వాట్ ఈజ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ టోటల్ బాడీ అండ్ ది సెల్ సో ఈచ్ ఈస్ మ్యూచువల్లీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఈచ్ కనెక్టెడ్ టు ది అదర్ యు కెనాట్ హ్యావ్ వన్ విథౌట్ ది అదర్ సో ఈ మొత్తం బాడీలో రక్తం ప్రవహిస్తోంది అంచేతనే ఈ బాడీ నిలబడి ఆ ప్రవహించే రక్తమును కూడా ప్రతి సెల్ కూడా పార్ టేక్ ఆ రక్త ప్రవాహంలో భాగాన్ని పంచుకుంటూ ఉన్నది ప్రతి సెల్ కూడా you just, uh, if you take a cell, starting from the, you look at from the cell's point of view, cell has two bodies. One is its own body with a cell wall, a little protoplasm, see DNA and all that, its own body and then the whole. It's a part of the whole. Its own body, meta part of the whole, toh naga samanha in lay da, nani ki veerle ke de. Yandhi kane, meta body lo onno 20, raktan toti, ఇతర ఇతర విషయాలతోటి అది ముడిపడి ఉన్నది దాని ఉనికి మిగతా బాడీలో ఇప్పుడు సపోజ్ కంట్లో సెల్ ఉందండి మీరు పోయినం మానేశారనుకోండి కంట్లో సెల్ సుఖంగా ఉండగలదా మీరు గాలి పేల్చడం మానేశారనుకోండి చెవిలో సెల్ సుఖంగా ఉండగలదా కాబట్టి మొత్తం బాడీలో ఏ సిస్టమ్ అయితే ఉన్నదో దానితోటి విడదీయరాని విధంగా ఈ సెల్ యొక్క బ్రతుకు ముడిపడి ఉన్నది కాబట్టి ఈచ్ సెల్ హ్యాస్ టూ బాడీస్ వన్ ఈజ్ ఇట్స్ ఓన్ పర్సనల్ బాడీ ద సెకండ్ ఈజ్ ద హోల్ అదేవిధంగా ప్రతి ప్రాణి కూడా తన ఒక ఫిజికల్ బాడీ పర్సనల్ బాడీ అండ్ ద సెకండ్ ఈజ్ ద హోల్ యూనివర్సల్ బాడీ యూనివర్సల్ బాడీకే హిరణ్య గర్భుడు అని పేరు యూనివర్సల్ బాడీకే దేవుడు అని పేరు అంచేతనే నేను చాలాసార్లు అంటూ ఉంటాను మేము దేవుని మీద నమ్మవండి మాకు నమ్మకం లేదండి అంటే థియలాజీ అని చెప్పిన విధంగా అయితే నువ్వు నమ్ము నమ్మకపోదు వేరే సంగతి బట్ వేదాంతంలో యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ ఇప్పుడు ఒక సెల్ ఉందనుకోండి ఈ సెల్ నాకు హోల్ తోటి సంబంధం లేదు ఐ డోంట్ కేర్ ఫర్ ది హోల్ అని కెనెట్ సే ఇట్ కెనాట్ సే సిమిలర్లీ యూ కెనాట్ సే ఐ డోంట్ హ్యావ్ ఎనిథింగ్ టు డూ విత్ ది హోల్ ఐ డోంట్ కేర్ ఫర్ ది హోల్ అది ఉందో లేదో నాకు తెలియదు యూ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్ యూ డోంట్ నో యూ లుక్ అరౌండ్ సో హౌ యూ కెన్ సే దర్ ఇస్ నో హోమ్ if there is no hole poranamu anyway, lekapothe oka part oka anshamu kuda undaaniki veerle coming to the point prathi vyakti ki kuda every person has two bodies one is personal body the second is universal body unfortunately ipudu agni vayu vo adityudu annam ikkada ee moodu deentlono undayi jagatrulo so prathi vyakti kuda he becomes so blindly attached to the personal body that he ignores the universal body totally అండ్ హి సఫర్స్ ఎవడైతే ఉపాసన యొక్క తాత్పర్యం ఏమంటే ఈ పర్సనల్ బాడీని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళి దట్ ఈజ్ ఉపాసన యొక్క తాత్పర్యం ఉపాసన ఏం చేస్తుంది చూడు నువ్వేదో నేను నా కడుపు నా కంచన్నా కొంచో అలాగ బతకడం కాదు అగ్ని వాయువు సూర్యుడు బ్రహ్మ హోల్ ఉపాసన చేయవాటికి దిస్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దాట్ అనే ఆ వీడిని ఈ పర్సనల్ బాడీలోకి ఆ పర్సనల్ బాడీ అనే కాన్సెప్ట్లోకి యూనివర్సల్ బాడీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి రెండింటిని ప్రవేశపెట్టి సో దిస్ పర్సనల్ బాడీ ఈజ్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ది యూనివర్సల్ బాడీ సో నువ్వు ఏ యాంగిల్లో చూసుకున్నప్పటికీ కూడా పర్సనల్ బాడీ యూనివర్సల్ బాడీ రెండు కలిసి ఉంటాయి ఇట్ ఈజ్ లైక్ ఎ వేవ్ వన్ అన్ ఓషన్ సో దిస్ పర్సనల్ బాడీ ఈజ్ ఎ బబుల్ ఈజ్ ఎ రిపుల్ ద హ్యూజ్ ఓషన్ కాల్ యూనివర్సల్ బాడీ కాబట్టి ఆ రెండింటినీ కలిపి మనం మనం మెయింటైన్ చేసుకోవటం భావనా ప్రపంచంలో ఈ బాడీ కూడా భావనలోనే ఉన్నది ఈ దేహము యూనివర్సల్ దేహాన్ని కూడా భావనలో ప్రవేశపెట్టి సో రెండింటినీ నడిపించటం దీని పేరు ఉపాసన ఎ స్టేజ్ కమ్స్ వెన్ ద ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై ది జ్ఞాని దిస్ పర్సనల్ బాడీ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ ది యూనివర్సల్ బాడీ అది ఎప్పుడూ అదే పరిస్థితి కానీ వాడు తెలుసుకోవటానికే ఆలస్యం కాబట్టి వాడు తెలుసుకునే There is is nothing like a personal body. This part దర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పర్సనల్ బాడీ భూరిత్యగ్నౌ ప్రతి భూరిత్యగ్నౌ ప్రతి పార్సల్ వాయు సువరి అంటే వర్ సరెండర్ యూనివర్సల్ తేజస్ ఒక ఆయన అన్నారు మరైతే దీని మాట ఏమిటంటే దీనికి ఆహారం కావాలి కదా it will get its food by the laws of nature ipudu alage avthundi aa samagatha neeku teligidatte ipudu kuda nee purushakaramalla aahara vastu nenu em anko karni do by the laws of nature ostunda evvalo tallu undi pedthe undu lekapothundi so mana purushakaram anledintao adi ipudu kuda by the laws of nature only daniki food l avisthundi so nu a hiranyagarbha rupanga jivanmuktu ga unnapudu kuda it will get its food by the laws of nature అంటే ఆయన అన్నాడు ఎప్పుడైనా మరి అనారోగ్యం చేస్తే మెడిసిన్ మాట ఏంటి వెన్ ఇట్ బికమ్ సీల్ ఇట్ విల్ గెట్ మెడిసిన్ ఆల్సో ఇప్పుడు రోగం వచ్చినప్పుడు మెడిసిన్ వచ్చిందా ఇప్పుడు నాకు తలపోటు వచ్చిందండి తలపోటు వచ్చినప్పుడు నా సంచిలో చూసుకుంటే చక్కటి ట్యాబ్లెట్ వయాక్స్ అన్ ట్యాబ్లెట్ ఎవరో డాక్టర్ గారు ఇచ్చారు నాకు అది సంచిలో ఉంది అది నోట్లో వేసుకున్నాను గంటలో తగ్గిపోయింది ఐబికేం నార్మల్ ఇప్పుడు అది ఈశ్వరుడు అనుగ్రహం కాదు ఎందుకంటే మెర్క్ అనే కంపెనీ వాళ్ళు ఐదేళ్ళు రీసెర్చ్ చేసి కనిపెట్టారా బై ఆక్సిజన్ కనిపెట్టి దానికేమో ఎఫ్డీఏ అప్రూవల్ తీసుకుని నానా కష్టాలు పడి దాన్ని ట్యాబ్లెట్ని మార్కెట్ చేశారు ఎవరిలో ఎవరిలో డిస్ట్రిబ్యూట్ చేశారు ఎవరిలో డాక్టర్ గారు నాకు ఇచ్చారు ఆ సమయానికి నాకు గుర్తు వచ్చింది స్మృతి ఉండాలి కదా స్మృతి బుద్ధిలో స్మృతి ఉండాలి కదా తీరా అది నోట్లో వేసుకున్న తర్వాత అది పనిచేస్తే నా ప్రజ్ఞ వల్ల పనిచేస్తుందా నోట్లో వేసుకున్న తర్వాత నా ప్రజ్ఞ వల్ల పనిచేస్తుందా అంటే ఒకళ్ళు అంటారు అలా కదా తీసి నోట్లో వేసుకోవడం నా ఛాయిస్ ఏ కదా నో ఇట్ ఈస్ నాట్ మై చాయిస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఛాయిస్ ఎందుకో తెలుసునండి ఐ హ్యావ్ ది నాలెడ్జ్ అబౌట్ ద ట్యాబ్లెట్ ద ట్యాబ్లెట్ ఈజ్ అవైలబుల్ విత్ మీ దేర్ ఈస్ పెయిన్ నౌ డూ ఐ హ్యావ్ ఎ చాయిస్ ఈ నాకు నాలెడ్జ్ లేకపోతే అది సంగతి సో ది మైండ్ వాన్స్ ఇట్ ది బాడీ వాన్స్ ఇట్ ఇట్ ఈస్ దేర్ ఇట్ గెట్స్ ఇట్ కాబట్టి దేహానికి ఆకలి ఆహారం లభిస్తుంది దేహానికి అనారోగ్యం చేసినప్పుడు మందు లభిస్తుంది నువ్వు యూనిట్ నాట్ బాదర్ అబౌట్ ఇట్ యు స్టే విత్ ఈశ్వర యు స్టే విత్ ది యూనివర్సల్ బాడీ భూరిత్యగ్మౌ ప్రతి భువ ఇది వాయువు సువరిత్యాదిత్యే మహ ఇది బ్రహ్మణి డోంట్ స్టే the ది స్మాల్ స్మాల్ థింగ్స్ లేకపోతే అర్థమైజేస్తాం మనం ఇంట్లో కూర్చున్నారండి ఏం చేస్తారో మేనమామ మేనత్త బావమరిది ఇది అది లేకపోతే ఇల్లు వాకిలి డబ్బు దశకొని ఇవి చూసుకుంటూ ఉన్న రాగ తీవ్రమైన రాగద్వేషాలు కఠోరమైన భయంకరమైన రాగద్వేషాలు దెబ్బలాడేసుకుంటూ ఉండటం సో ఇవే మిగులుతాయి సో ఏదర్ యూ స్టే విత్ దిస్ సంసార ఆర్ యూ స్టే విత్ ది అల్టిమేట్ ట్రూత్ యూ చూస్ దట్స్ ఏదో ఒకదానిలో ఉండాలి మనస్సు స్థిరంగా ఉండదు ఇట్ హాస్ టు డూ ఏదర్ దిస్ ఆర్ దాట్ కాబట్టి ఎప్పుడు సాంసారికమైన విషయాల మీద మనస్సుని కేంద్రం చేయకూడదు ఏదో కొంత తప్పదు ఎప్పుడు మనస్సునే అలాగా ఆ ఉపాసన చేస్తూ ఆత్మరూపంగా పరబ్రహ్మరూపంగా ఇది భక్తి అంటే ఇదండి వాస్తవమైన భక్తి సో జగద్రూపంగా ఉన్నటువంటి పరమేశ్వరునిలో నేను విడిగా లేదు యథార్థమైన శరణాగతి ది బాడీ గెట్స్ ఇట్ ఫుడ్ ఇట్స్ ఫుడ్ వెన్ ఇట్ ఈస్ హంగ్రీ బై నేచర్ ఇట్ ఈస్ ది లా ఆఫ్ ది నేచర్ దట్ ది and it is the law of the nature that the body gets food ila kanaka lekapote sanyasam anedha sarangane sinta ne mundame undu ila okatu undabatte idanne undayi is there are all expressions of that great law adainadhanga when the body becomes ill it will get its medicine edana aalishyam avutne it is good aalishyam avadam kuda it has its own purpose అనొండి ప్రయోజనం అనుకుంటుంది నేచర్స్ లాస్ ను మీరు ఏం చెప్పగలరు ఆలస్యం అనుకున్నగా హౌ డు యు నో దట్ మస్ట్ బి ది స్కీమ్ ఆఫ్ థింగ్స్ సో దట్ ఇస్ హౌ నేచర్ ఎవ్రీథింగ్ ఫంక్షన్స్ యాస్పర్ అనన్ ఫర్స్ ఆర్ అనన్ పవర్ యూనివర్సల్ పవర్ అండ్ దట్ యూనివర్సల్ పవర్ knows better than you therefore it will take అంటే ఇప్పుడు మనం ఫుల్ హార్టీగా ఉండాలి ఫుల్ హార్టీగా ఉండక ముండిగా ఉండకనే ప్రాక్టికల్ గా ఉండడమే ఉండాలి కానీ కమిట్మెంట్ మాత్రం సంసారముందు ఉండరాదు చాలా ముఖ్యం కమిట్మెంట్ ఎప్పుడు కూడా దిల్ కమిటెడ్ పూర్ణము కమిటెడ్ అయి ఉండాలి సో భువ ఇది వాయు సువరి బ్రహ్మణి సో ఇక్కడ మనం ఏం చెప్పామంటే భూలోకము సువర్ లో అంతరిక్ష లోకము సువర్ లోకము మూడు ఉన్నాయి కాబట్టి నా దేహం ఉన్నది అగ్ని వాయువు ఆదిత్యుడు ఉన్నారు కాబట్టి నా దేహం ఉన్నది కాబట్టి ది ఎంటైర్ యూనివర్స్ కంట్రిబ్యూట్స్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మై బాడీ దేర్ ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ బికమ్స్ మై బాడీ సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దిస్ ఇస్ సర్వాత్మ భావము తర్వాత ఉందాము ఆత్మోతి స్వరాజ్యం భా ఆప్నోతి బ్రహ్మభూతం స్వరాజ్యం స్వాద్భావం స్వయమే రాజా అధిపతిర్భవతి అంగభూతనా ఈ విధమైనటువంటి ఉపాసన చేత జ్ఞానం చేత స్వస్వరాజ్యం ఆనోతి స్వరాజ్యం అప్పుడోతే పొందుతాడు స్వరాజ్యము స్వరాజ్యం అంటే ఏమిటండి బ్రహ్మభూతం స్వరాజ్యం బ్రహ్మరూపుడై ఉంటాడు ఇప్పుడు ఒక రాజకుమారుడు ఉన్నాడండి తా బందిపోటు దొంగలు ఇంట్లో పెరిగాడు ఇది శంకరులు ఇచ్చిన దృష్టాంతం మంచి దృష్టాంతం అందుకోసం చెప్తా సో తాను బందిపోటు దొంగను అని కానీ మంత్రి గారు రికగ్నైజ్ చేసి నాయన నువ్వు రాజకుమారుడివి అని చెప్పాడు సో ఇప్పుడు ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు పట్టుకున్నారు వీళ్ళు పట్టుకుని జైల్లో పెట్టినప్పుడు మంత్రి గారు జైల్లో మాట్లాడుతున్నారు అతనితో ఇప్పుడు నేను జైల్లో ఉన్న దొంగను జైల్లో ఉండేటువంటి ఖైదీని అని అనుకుంటున్నాడు అంటాడు నువ్వు రాజకుమారుడివి అని బోధిస్తాడు ఇప్పుడు ఎప్పుడైతే నేను రాజకుమారుడునో అని తెలుసుకున్నాడో ఆ క్షణంలో అతను అతను బందీ కాదు హీస్ నో మోర్ ప్రిసనర్ దే అతను అక్కడ ఉండేటువంటి ప్రెసనర్ ఏం కాదు తన ప్రిజనరా అది అక్కడ ఉన్న అక్కడ ఉన్న ఖైదీ మాత్రం కాదు ఉన్నాడా అక్కడ సెల్ ఉన్నాడు అయినా కూడా ఇప్పుడు ఆ సెల్కి అధిపతి ఆ సెల్కి మాత్రమే అధిపతి కాదు ఆ జైలుకి అంతకే అధిపతి ఆ జైలుకి అంతకీ కాదు నగరానికి అంతకి ఆ రాజ్యానికి అంతకే అధిపతి అవును నేను రాజకుమారుణ్ణి అవును సార్ మీరు రాజకుమారు అయితే వెంటనే నేను వస్తున్నాను మీరు వెళ్ళి నా స్వాగతానికి మీరు ఏర్పాట్లు చేయండి అని మంత్రి చెప్తే ఎస్ సార్ అని వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను సెలవులో ఉండగానే ఒక్క నిమిషం ఎక్కడే ఉండండి సార్ మీరు మేము చేసిన వెంటనే పిలుస్తాం అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు సెలవులోనే ఉండమని ఈ కంటిన్యూస్ టు స్టే ఇన్ దిస్ సెల్ ఫర్ అనదర్ ఫిఫ్టీన్ మినిట్స్ స్టిల్ హీస్ ది స్వరాట్ అదేవిధంగా ఈ దేహము అనేటువంటి బంది కాణాలో నేను బందీని అని అనుకుంటున్నవాడు కొంతమంది ఏం చెప్తారంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ బందీ ఖానా తప్పుతుంది అంటారు చచ్చిపోయిన తర్వాత ఎలా తప్పుతుంది చచ్చిపోయిన తర్వాత ఈ జైల్లో నుంచి ఇంకో జైల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు అది అది ట్రాన్స్ఫర్ చేస్తారు జైలు ఒక బస్సులో కూర్చోబెట్టి తీసుకెళ్తారు సో అదేవిధంగా ఈ దేహం పడిపోయిన జైలు వంటి సూక్ష్మ దేహాన్ని ఆశ్రయంగా చేసుకుని వీడు ఇంకో జైలుకు పోతాడు ఓ జైల్లోంచి ఇంకో జైల్లోకి వెళ్తాడే కానీ స్వరాట్ అయ్యే ప్రసక్తే లేదు స్వరాట్ అవ్వాలంటే మరణించడం కాదు కావాల్సింది స్వరాట్ అవ్వాలంటే తన స్వరూపాన్ని తెలుసుకోవటం సో ఆప్నోతి స్వరాజ్యం సో ఈ విధమైనటువంటి జ్ఞానం చేత స్వరాట్ స్వయం స్వరాట్ స్వరాట్ అంటే తనకి తానే రాజు అంటే పూర్తి స్వాతంత్ర్యము కలవాడు ఏమిటో తెలుసున్నా స్వాతంత్ర్యము హీఈ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిజైర్స్ అండ్ ఆల్ ఫియర్స్ అది స్వాతంత్ర్యం పూర్ణత్వం అంటే అది ఎలాగంటే ఒక దేహానికి పరిమితుడను నేను అని అనుకుంటే వీడికంటే భిన్నంగా జగత్తంతా వేరుగా నిలిచి ఉంటుంది కనుక వీడికి ఆ జగత్తులో ఉండే అంశముల ఎందు ప్రార్థ కోరిక ఉంటుంది ఆ జగత్తులో ఉండే అంశముల ఎందు భయం ఉంటుంది సో ఎప్పుడైతే జగత్తంతా నా స్వరూపమే అనే సర్వాత్మ భావంలో వీడు ఉంటాడో అప్పుడు వారికి డిజైరు ఉండదు ఫ్రీడమ్ దానికే విముక్తి మోక్షము ముక్తి అని అంటారు భావమే అంటే స్టేటస్ స్వరాజ్యము సో ఈ స్వరాజ్యం ఎలాగంటే ఇప్పుడు బ్రహ్మ హిరణ్య గర్భుడు ఉన్నాడు హిరణ్య గర్భునికి అంగములు మూడు ఉన్నాయి ఏమిటి భూ భువహ సువ ఆ మూడు అంగములు పైన ఆయనకి ఆధిపత్యం ఉంటుంది నా చేతుల మీద కాళ్ళ మీద నా శరీర భాగాల మీద నాకు ఆధిపత్యం ఉన్నట్టుగా అంతేకాకుండా మూడు దేవతలు ఉన్నారు అగ్ని వాయువు ఆదిత్యుడు ఈ దేవతలు మూడు ఆ యొక్క అంగములు వేర్వేరు దేవతలంగాలు అంగాలే అసలు దేవతావాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు జనాలు సో చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఇవి వేర్వేరు దేవతలా లేకపోతే నాకు అంగములయి ఉన్నటువంటివే అవి దేవతలు ఎందుకంటే అక్కడ వాటికి ఎందు శక్తి ప్రకటమవుతోంది కాబట్టి వాటికి దేవతలు అనే పేరు చేతులు కాళ్ళు దేవతలు సర్వేశ్వై దేవాహ బలిమావహంతి అంటే దేవతలు అంటే ఇంద్రియములు అని అర్థం సో ఇంద్రియములు వేర్వేరు ఉనికిని వేర్వేరు రికగ్నిషన్ వాటికి వాస్తవంలో ఈ పూర్ణతత్వమునకు అంగములుగా ఉంటాయి విడివిడిగా ఇండిపెండెంట్గా ఏముండవు పూర్ణతత్వంలో అంతర్భాగములై ఉంటాయి అదేవిధంగా ఆ పరబ్రహ్మయందు వాయువు ఆదిత్యుడు అగ్ని అనే దేవతలు అంగములుగా ఉన్నారు సో ఈ అంగములపై ఆయన అధిపతి హిరణ్య గర్భుడు అదేవిధంగా వీడు కూడా ఆ బ్రహ్మరూపుడైపోయి మొత్తం దేవతలందరి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు స్వరాట్ భవతి ఆప్నోతి స్వరాజ్యం అదే అంటున్నారు ఆయన కూడా దేవాష్ సర్వే అస్మై అంగినే బలిహంతి అంగభూతా అది అంగభూతా దేవత యథా బ్రహ్మణే బలిమావహతి అంగములుగా ఉన్నటువంటి అగ్నివాయువు ఆదిత్యుడు అనే దేవతలు ఎలాగైతే అంగీ అయిన హిరణ్య గర్భుడికి సమర్పిస్తారో అలాగే ఒక ఫిగరెటివ్గా చెప్తున్నారు పూజాధికారాన్ని అందజేస్తారో అదేవిధంగా ఈ దేవతలందరూ కూడా ఈ అంగీ అయినటువంటి ఈ ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞానే బ్రహ్మరూపుడుగా ఉన్నాడు కనుక ఆత్మజ్ఞానికి దేవతలందరూ కూడా పూజాధికమును సమర్పిస్తారు అంటే ప్రకృతిపై ఇతడు ఆధిపత్యాన్ని సంపాదిస్తాడు ప్రకృతికి దాసుడై ఉండడు మనిషి ప్రకృతికి ఎప్పుడు దాసుడవుతాడంటే ఆ ప్రకృతి నుంచి వీడు కాంక్షించేదో కొంత ఆ ప్రకృతికి భయపడేదో కొంత అందుకోసం వీడు దాసుడు అవుతాడు దాస్యం అలాగే వస్తుందండి ఇప్పుడు నేను దాస్యం చేస్తున్నాను అనుకున్న వ్యక్తికి For two reasons, I expect something from him and I am afraid of him in certain respects. Joga lanyā lanyā lanyā untae. Alincha cci jyetam manakkavali. A jyetam pote yamayi putundo, kodh promoshnishthado evado anibhayam. So, konta kāmana, konta bhayamu karsi, avi manasvatantriyānya paharistai. Yeppudai te vidu. So, avithanga swarāt sthiti ni pundi unta do. There is nothing to be desired and nothing to be afraid of. ఒక విద్యార్థిని నన్ను అడిగారు చూడండి జగత్ అంటే భయం వేయటానికి కారణము కేవలము దేర్ ఆర్ స మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ ది యూనివర్స్ దట్ ఆర్ నోన్ టు మీ అందుకోసం భయం వేస్తుంది జగత్ అంటే అని చెప్పాడు అంటే జగత్తులో కొన్ని ఆస్పెక్ట్స్ మనకి తెలియవు కదా ఆ కారణంగా భయం వేస్తుంది అని అంటే నేను చెప్పాను యూఆర్ మిస్టేక్ భయానికి కామన్కి కారణం మూల కారణం ఒక్కటే అదేమంటే ఈ ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అయ్యి ఏ క్షణంలో మీరు ఈ ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అవుతారో ఇమీడియట్లీ ఈ దేహమునకు ఈ నేను నాకు కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చి పడిపోతాయేమో భయం దీనికి దెబ్బతగుతుందేమో అని భయం తర్వాత దీనికి కావాల్సిన సుఖము నందు ఆ సుఖాన్ని ఇచ్చేటువంటి పదార్థముల ఎందు కామన కామనా భయము వస్తువు తెలియడం తెలియకపోవడం జగత్తులో ఉండే మిస్టరీస్ అన్ని తెలియడం తెలియకపోవడం దానికి కామనకి భయానికి సంబంధమే లేదు కామనా భయము అనేవి కేవలము దేహ తాదాత్మ్యం నుంచి కొడతాయి నీకు జగత్తులో అనేక అంశాలు తెలియవు కాబట్టి నీకు భయము అంటే ఆ నీ దేహంలో ఎన్నో భాగాలు నీకు తెలియవు మొన్నటిదాకా లివర్ ఒకటి ఉండేదని నాకు కాదు మొన్న నేను తెలుసుకున్న లివర్ ఒకటి ఉందని సో నా దేహంలో ఏ భాగం నాకు తెలుసు how much do you know about your body are you afraid of the body no just because uh, you don't know of the body are you afraid of the body no you are not afraid of the body you love the body why it is not the issue knowing or not knowing the details it is not the issue the issue is your false identification causes desire and fear desire and fear are at the basis of your bondage దట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ బాండేజ్ మీరు ఏదో పేరు పెట్టి మీ కోరికలను పెంచుకుంటూ పోయారు అనుకోండి మీ బాండేజ్ పెరుగుతుంది మీరు దేవుడి పేరు చెప్పి ఏవేవో కోరికలను అదనంగా చేర్చుకుంటూ పోయారు అనుకోండి మీకు బాండేజ్ ఏం తగ్గదు ఊరికే దేవుడు పేరు చెప్పారు కదా అని బాండేజ్ తగ్గదు బాండేజ్ పెరుగుతుంది మీ మైండ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ ఎలా ఉందో చూసుకోవాలి దాన్ని కేర్ఫుల్ గా డిస్మాంటిల్ చేసుకోవాలి ఆ చిక్కుముడుని జాగ్రత్తగా విప్పి విపి అవతలు పారేయాలి మనస్సును జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ద బెస్ట్ డిజైర్స్ అంటే లోలీ డిజైర్స్ అల్పములైన కోరికలు దాన్నే కొంతమంది తుచ్చమైన కోరికలు మీరు ఎలా రుక్కుని పోతారే వాళ్ళో చెప్పేసి అలా అంటలేదు శాస్త్రంలో అలాగంటారు అల్పములైన కోరికలు అల్పము అల్పం అంటే ఎలాగో తెలుసునండి ఒక ఇద్దరు పెళ్లి సంబంధం దగ్గర మాట్లాడుకుంటున్నారు నేను కూడా ఉన్నాను వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఈయన యాభై వేలు కట్నం ఇస్తాను అవతల వాడు అంటాడు అరవై వేలు ఇస్తే కానీ నేను ఒప్పుకోను అంటాడు దీని మీద వాళ్ళు అటక్ అయిపోయారు అడ్డు అడ్డుపోయారు నేను చెప్పాను ఎందుకంటే దాని ఆ పాయింట్ మీద అడ్డుకుంటారు పెళ్ళికూతురు పెళ్ళికొడుక నచ్చింది నాకేమనిపిస్తుంది అంటే వాతావరణం అంతా వాళ్ళిద్దరూ సుఖంగా వివాహం ఆడి పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారేమో అనిపిస్తుంది మీరు ఆశీర్వదించాలి కానీ పెద్ద మనస్సుతో పదివేల కోసం ఎందుకంటే ఆగిపోతారు ఆ పదివేలు మీరు వృధే ఇచ్చండి ఇక మనది పదివేలు రక్షిస్తుందండి సో ఆ పది ఇప్పుడు ఒక సిగరెట్ కాల్చే అలవాటు ఉన్నాడు అనుకోండి వాడు సంవత్సరంలో కాల్చేస్తాడు పదివేల రూపాయలు ఖరీదైన సిగరెట్లు హౌ మచ్ ఇట్ ఈస్ మనం కాఫీ తాగే అలవాటు ఉంది ప్రతి కప్పు రెండు రూపాయలు లెక్కేసుకుంటే నేను సంవత్సరం పదివేల రూపాయల కాఫీ నేనే తాగేస్తా దీంట్లో పదివేల రూపాయలు ఈజ్ నథింగ్ సో ఔదార్యం లేకపోవడం చేత వచ్చిన దౌర్భాగ్యం తప్పించి నేను చెప్పాను నా పదివేలు నా నెత్తి మీద వేసేయండి అని చెప్పి పుట్టిన అంటే నువ్వు సన్యాసం నువ్వు ఎక్కడి నుంచి నువ్వు ఈ డోంట్ బాదర్ అబౌట్ మే ఐ విల్ గెట్ ఇట్ అండ్ గివ్ యు నాది పూచి మీరు ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో మీరు డే టు టైం చెప్పేస్తే నేను అందజేసేస్తా మీరు దాని గురించి ఏం చేయొద్దు అని చెప్పేస్తే అవి పర్వాలేదులేండి అని ఒప్పేసుకున్నారు ఏం చేశారో నాకు చెప్పలేదు చూసారా సరేలేండి మేము ఒప్పేసుకుంటాం అని అమ్మూల పూర్చేసుకున్నారు తర్వాత నేను మెసేజ్ పంపించాను ఏమిటి ఎప్పుడు డబ్బు ఎక్కడికి పంపించాలని డబ్బు మీరేం పంపించక్కర్లేదు మీరు వచ్చి ఆశీర్వదించాలి అంటే ఏదో సర్దుబాటు వాళ్ళు మళ్ళీ చేసుకున్నారు అది వదిలిపెట్టలేదు అదేదో అడ్జస్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు నా ముందు తేలికవడం ఇష్టం లేక అలా సెటిల్ చేశారు సో ఔదార్యం ఉండాలి నేను చెప్పి అది సో మన ది ది టైప్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ విచ్ వీ హో మీనింగ్లెస్ సో మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ ఇట్స్ ఆల్ యూస్లెస్ ఐ టెల్ యూ సో స్వరాట్ కంటే ఏటో అతీతంగా నిలిచి ఉండటం సో డిజైర్ అండ్ ఫియర్ ఆర్ రిప్లేస్డ్ బై లవ్ So universal, that spirit of సో యూనివర్సల్ దట్ స్పిరిట్ ఆఫ్ యూనివర్సాలిటీ ఎనివే సో ఆప్నోతి స్వరాజ్యం తర్వాత ఆప్నోతి మనస్పతి హి మనసా పతి సర్వాత్మక్రమణర్ మనోభిన్మను వీడు మనసస్పతి ఆత్నోతి అంటే హీ గేమ్స్ ఎ స్టేటస్ ఆఫ్ బీయింగ్ ది ఓవర్ లార్డ్ ఆఫ్ ఆల్ ది మైండ్స్ అన్ని మైండ్స్ యొక్క అయిపోతాడు అంటే చూడండి అన్ని మనస్సులను ప్రకాశింపజేస్తూ వాటికి ఉనికిని అనుగ్రహిస్తూ ఉండేటువంటి చైతన్యము యూనివర్సల్ చైతన్యం ఏది కలదో అది అయిపోతాడు ఇప్పుడు దీంట్లో గమనించండి అయితే నాకు మీ మనస్సులో ఏముందో తెలుస్తుందా అని మీరు అనొచ్చు దట్ క్వశ్చన్ మేకప్ సపోజ్ నేను బ్రహ్మజ్ఞానం అయ్యాననుకోండి నాకు మీ మనస్సులో ఏముందో తెలుస్తుందా దీనికి సమాధానం ఏంటంటే యుసి మీ మనస్సులో ఏముందో తెలియాలి అంటే వన్ హ్యాస్ టు బికమ్ దట్ పర్టికులర్ ఇండివిజువల్ అప్పుడే ఆ మనస్సులో ఏమున్నదో తెలుస్తుంది ఆ ఉపాధి ప్రకటమైనప్పుడు మాత్రమే ఆ మనస్సులో ఏముందో తెలుస్తుంది తర్వాత ఆ మనస్సులో ఉన్నటువంటి సంకల్ప వికల్పములు మిథ్యాభూతములు అవి తెలిసినా తెలియకపోయినా వస్తుతత్వంలో భేదముండదు అవి మిథ్యాభూతములో అంతకంటే ఇంకేం లేదు అయితే ఆ మనస్సు యొక్క మూలంలో ఏ చైతన్యం అయితే ఉన్నదో దాని అంశంలో భేదముండదు దట్ ఈస్ జనరల్ ఆన్సర్ ఇంకా స్పెసిఫిక్ ఆన్సర్ ఇఫ్ ఐ మేక్ ఎ స్పెషల్ ఎఫర్ట్ జస్ట్ ఎ లిటిల్ ఎఫర్ట్ ఆర్ ఎ స్పెషల్ ఎఫర్ట్ సచ్ దట్ ఐ కెన్ గెయిన్ దట్ ఉపాధి ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ మీ మనస్సు మీ యొక్క వ్యక్తిత్వము అనే ఉపాధిని నేను ఒక కొద్ది క్షణములసేపు స్పెషల్ ట్రైనింగ్ చేత సంపాదించగలిగితే మీ మనస్సులో ఏముందో నాకు తెలుసుకోని ప్రయోజనం ఏమి ఎందుకు తెలుసుకునేటువంటి ఇక్కడ ఒక మనసులో ఉన్నవే చాలు దానివల్ల దట్ ఈస్ పవర్ ఎ సైకిక్ పవర్ కెన్ బి గెయిన్ బై స్పెషల్ ట్రైనింగ్ ఇప్పుడు మీరు గమనించండి ఈ దేహము పాంచభౌతికము ఆ దేహము అన్ని దేహములు పాంచభౌతికములే కానీ అయితే అన్ని దేహములు ఒక్కటే అన్నావు కదా నువ్వు కాబట్టి ఈ దేహము ఆ దేహము ఒక్కటే కదా ఈ దేహం ఆ దేహంలో రెండు వందల యాభై కేజీలు బరువు ఎత్తగలుగుతాడు నువ్వు కూడా అన్ని దేహాలు ఒకటే అయితే నువ్వు కూడా రెండు వందల బరువు ఎత్తగలుగుతావా అంటే నేను ఈ దేహంగా రెండు వందల బరువు ఎత్తలేను నేను ఆ ఉంటే ఎస్ కాబట్టి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీస్ బరువు ఎత్తడం అన్నది ఒక పర్టికులర్ బాడీ యొక్క ప్రాపర్టీ దస్ట్ బికాస్ ఆల్ ది బాడీస్ ఆర్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్లో ఇవన్నీ ప్రకట ప్రకటవుతున్నవే దే ఆర్ వన్ దే ఆర్ సెపరేట్ ఇండివిజువల్లీ ఫ్రమ్ స్పేస్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ దే ఆర్ వన్ విత్ రిఫరెన్స్ టు ది సబ్స్ట్రాటం సబ్స్ట్రాటం ఈస్ పంచభూతములు అనే అంశంలో ఒక్కటే కాబట్టి ఏ అంశంలో యూనిటీ ఉన్నదో ఆ అంశంలో ఈ సూపర్ఫిషియల్ భేదాలు దానికి భంగాన్ని కలిగించవు యూనిటీ ఈస్ దేర్ ఆల్ బాడీస్ ఎలిమెంట్స్ దట్ డెంట్ మీన్ ఒకడికి ఇల్నెస్ వస్తే అందరికీ రావాలనో ఒకటికి మందు వేసుకుంటే అందరికీ రోగం తగ్గాలనో ఇట్ డజన్ ఇట్ ఈ మీన్ ఇట్ దట్ వే సో అదేవిధంగా ఒక మనస్సులో ఉన్న రహస్యం అందరికీ ఈ జ్ఞానికి తెలిసిపోవాలన్న అభిప్రాయం కాదు ఇది తాత్పర్యం ఏమిటంటే హిరణ్య అందరి మనస్సుల రూపంగా ఉన్నాడు కాబట్టి ఆ హిరణ్య అనే స్థానంలో ఉండి అంటే యూనివర్సల్ మైండ్ అనే స్థానంలో ఉండి అందరి మనస్సులందు ఆ చైతన్య రూపంగానే ప్రకాశిస్తున్నాడు వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఇట్ దట్ వే సో ఆత్మోతిమన స అంటే వస్తుస్థితిలో భేదం ఉండదు ఆ వస్తువునందు ఆత్మ చైతన్యము వస్తువునందు ప్రకటమవుతూ ఉండేటువంటి సంకల్ప వికల్పములలో భేదముంటుంది భేదమున్న అంశంలో అన్ రియాలిటీ ఇట్ ఈస్ అన్యల్ ది ది ఆస్పెక్ట్ ఇన్ విచ్ దేర్ ఈస్ డివిషన్ దట్ యాస్పెక్ట్ ఈజ్ అన్ రియల్ ది యాస్పెక్ట్ విచ్ ఈజ్ రియల్ ఈజ్ వన్ నాన్ యూయల్ అందుకోసమని ఆత్నోతి మనస్పతి అని అంటారు తర్వాత సర్వై మనోభి తే సో అన్ని మనస్సులతో అందరు ప్రాణులు అన్ని మనస్సులతోటి మననం చేసేటువంటిది ఆ హిరణ్య గర్భుడే సో ఈ మనస్సులో ఒక మననం జరుగుతోంది ఈ మనస్సులో మననము అంటే అది జ్ఞానశక్తి ఇంకో మనస్సులో మననము అది జ్ఞానశక్తే మరో మనస్సులో మననము అది జ్ఞానశక్తే ఈ సమష్టి జ్ఞానశక్తి హిరణ్య గర్భుడు కాబట్టి ఆ హిరణ్య గర్భుడే ఏం చేస్తున్నాడు అంటే మనస్సుల్లో ఉండి వేరువేరు మననములను చేయుచున్నాడు కాబట్టి అన్ని మననములకు మూలమైనటువంటి జ్ఞానశక్తి స్వరూపుడు అయినాయి వేర్వేరు మననాలు వేర్వేరుగా ఉంటాయి సో ఈ వేర్వేరు మననాలు మిథ్యాభూతములు ఈనని కేస్ సో ఆ విధంగా తెలుసుకుంటాము కించ వాక్పతి సర్వాసాం వాచాం పతిర్భవతి సో అంతేకాకుండా వాక్పతి చక్షుష్పతి అన్ని వాక్కుల రూపంగా అన్ని వాక్కులకు ప్రభువై ఉంటాడు అంచేతనే జ్ఞాని ఎప్పుడూ అలాగే ఉంటాడు జ్ఞాని ఎలా దర్శిస్తాడంటే కేవలము తన దేహంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలు తనవి మిగతా దేహాల్లోకి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండడు అంచేతనే ఒక ఒక మహాత్ముడు అంటాడు ఈ ఈ వీచే గాలి యొక్క ఆ శబ్దం నేనే అంటాడు ఆకులు గలగల్లాడుతున్నాయి చూడండి చెట్టు ఆకులు గలగల్లాడుతున్నాయి ఆ చెట్టు ఆకుల్లో ఉండే గలగల నేనే అంటాడు ఆ సముద్ర తరంగాల్లోని ఘోష నేనే అంటాడు అలాగా దాన్ని ఆ విధంగా దర్శిస్తారు మహాత్మా సర్వము నేనే సర్వాత్మభావం సో దీన్ని నేను చాలా విస్తారంగా పాఠాల్లో చెప్పాను ఇక్కడ ఎంతవరకు చెప్పాను నాకు గుర్తులేదు ఈశావస్యోపనిషత్తులో విస్తారంగా చెప్పాను ఓ సందర్భంలో కాబట్టి అటువంటి సర్వాత్మ భావనలో ఉన్న వ్యక్తికి ఈ కేవలము తన దేహంతో ఐడెంటిఫికేషన్ ఉండదు ఇంకా మహాత్ముడు ఏమంటాడంటే ఒక ప్రియుడు ప్రియురాలు గుసగుసలు ఆడుకుంటున్నారు ఆ గుసగుసలు నేనే అంటాడు వాళ్ళు బీచ్ మీద గుసగుసలు ఆడుకుంటున్నారు ఆ సముద్ర ఘోష అంటాడు ఈ గుసగుసలు నేనే చూస్తే ఒక పక్షి ఎదురితో కావు కాకుండా